పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయమును ఈ దినమును మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా దినమంత మీకు మహిమకరకంగానో మీ చిత్తానుసారంగా మిమ్మల్ని సంతోషపరిచే వారంగా నాయనా మమ్మల్ని మేము ఉపేక్షించుకుని సమస్తమును పెంటగా ఎంచుకునే వారంగాను సహాయం చేయండి మీరు చేసిన మేలు ఆశ్చర్య మేము తలపోసుకుని తండ్రి ప్రభా ఆ రక్షణ ఆనందమును అనుభవించు ముందు కొనసాగే వరంగా ఉండాలి ప్రభు నాయన పాటలలో వాక్యములో తండ్రి మీరు మహిమ పొందుకోండి ప్రభు ఆ వాక్యము మా హృదయంలో నిలిచి ముప్పదంతలుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించటకు సహాయం చేయండి తల్లి ప్రభు ఆయన మీ దాసుని నాయన మీ సిల్వ చాటును మరు మరుగుపరుచుకొని తండ్రి కుటుంబాన్ని నాయన వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి ఆశీర్వదించు మమ్మల్ని మేము మీ చేతులు కప్పదిప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభువైన అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి రాజుగే పాట పాడతారా పాడుతుంది ఆ పాడండి సార్ పాడండి ఏ హో నా ఎంతో బలమైనది 바람 SOL adopting part a life that was lost, j eigentlich laser magic and immunization. मोसे प्रार्थिचागा मन्नानु कुरपंचीतिवी मोसे प्रार्थिचागा मन्नानु कुरपंचीतिवी ే శివ ప్రాచూంద్రుల పితివి పితివీ శివ ప్రాదించగా సూర్యచంద్రుల నా పీతివీ యే హోనీనామో ఎంతో బలమీ నదీరా ఎంతో బలమయీ నదీ ఎనీనామూ ఎంతో గణమయీ నదీరా ఎంతో గణమయీ నదీ ఏవనీనామూ యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమి లేకుందిరి అగ్నిలో పడవేసిన భయమేమి లేకుందిరి ే వనీనామూ ఎంతో బలమై నదీయంతో నదీ ఎనీనామూ ఎంతో గణమయీనదీయంతోమయీ నదీ ే వందీనా మమూ సింహా బోను కైనా సంతోష ముగవల్లీ సింహాలా బోనూ కైనా సంతోష దీనా వెంటనే రక్షించే నిహస్తము ప్రాదీచేనా వెంటనే రక్షించె నిహస్తము ఏ హోవ నీనామూ ఎంతో బలమై నదీయా తోబలమీ నదీ ఎనీనామూ ఎంతో గణమయీ నదీయ ఎంతో గణమయీ నదీ నామము చేరసాలలో వేసిన సంకెలు బిగించినా చేరసాలలో వేసిన సంకెలు బిగించినా సంగాము ప్రిగా సంకల్ లో విడిపోయను ఏ హోవ నామము ఎంతో బలమీ నదీయ ఎంతో బలమై నదీ ఎనీనామూ ఎంతో గణమయీ నదీయ ఎంతో గణమయీ నదీ ఏవ నీనామూ ಪೌಲು ಶೀಲನು ಬಂಧించి ಚರಸಾಲಲೋ ವೇಶಿನಾ ಪೌಲು ಶೀಲನು ಬಂಧించి ಚರಸಾಲಲೋ ವೇಶಿನಾ ಪಾತಲತೋ ಪ್ರಾದಿಂದ ಚಾ ಚರಸಾ పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రదలా నీనామూ ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఏ సయ నీ నామము ఎంతో గణమైనది ఎంతో గణమైనది ఏ నామము నీనామూ హలో హలో గారు థ్యాంక్ యూ పాట పాడి దేవున్నా మనం పచ్చి హలో ఓకే గారు మనం విజయబేర్ ఉన్నారా వాక్యంకెళ్ళక ముందు మనం మనం చిందగా ప్రార్థన చేస్తాము సూత్రం ప్రభావ పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్ దేవ మహిమ స్వరూప తండ్రి పరిశుద్ధురానికి సూత్రమైనా గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ ప్రభావ సురక్షితంగా కాపాడైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్న ప్రభావ మమ్మల్ని సజ్జీలపై నిలబెట్టుకున్నారు మమ్మల్ని దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడైనా మీ కృపలు మీకు వెనుకలు మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభావ దాన్ని బట్టి నీకు వందాలు ప్రభావ మీకే కృతజ్ఞతలు అర్పించుకోవటం అయినా సమస్త ఘనత మహిమా ప్రభావం మహా తేజిస్తూ మహా ఈశ్వర్యం నీకే కలుగును కాక హళలీయ ప్రవా నా దేవా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభావ మా జీతాలు సరిచైన ప్రభావాక్యాన్ని సరిగా సహాయపడండి మీ నూతనమైన ఆత్మ నడిపింపు మాకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రవ్వా ఈ వాక్యం జానిస్తున్నా ప్రభావ మీరు నడిపించమని యేసుక్రీస్తు అన్న ప్రశ్న ఆమె ఆమెన్ హళీయ సరే మనం ఒక్క నిమిషం కదా అలాగే సరే మనము విలాపవాక్యాలలో నుంచి నాలుగో అధ్యాయంలో మనం ధ్యానిస్తున్నాము పాత నిబంధన పుస్తకాల నుంచి ఒక్క నిమిషం విలాప వాక్యాలు నాలుగో అధ్యాయంలో సరే ఈ నాలుగో అధ్యాయము దేవికి సంబంధించింది అన్నప్పుడు పాత నిబంధన కాలంలో ఇస్రాయల్ ప్రజలు దేవుడు ఆయన ఆ యొక్క నుంచి పాప జీవితం నుంచి వాళ్ళ దేవుడు బడికి తీసుకొచ్చింది ఆ ఐగుప్తి దేశం వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఇనుప కొలుముల నుంచి దేవుడు వాళ్ళని బయటకు తీసుకురావడం విశేషమైన అద్భుతాలు జరిగించి ఆయన బిడల్ని ఆయన మహిమను ఆయన శక్తిని అనేక దేశాలు చూసినాయి కాబట్టి ఆ కాలంలో మొన్న మన ప్రభువు ఆయన అధిక శక్తి సంపన్నుడు ఆయన బాహుబలం చేత అక్కడ ఇస్రాయల్ ప్రజల్ని ఆ ఐగుప్తు దేశం నుంచి మనం తీసుకొచ్చని మనం చూస్తూ కాబట్టి ఆయన తీసుకొచ్చి ఆయన బిడలుగా ఆయన తయారు చేస్తున్నారు ఒక దేవుని జనాలుగా తయారు చేస్తున్నారు అబ్రహాం సంతానమని వాళ్ళు ఆ రీతికి ఆస్వాదిస్తా ఉన్నప్పుడు వాళ్ళు అంతగానో ఆస్వాదింపబడినారు కానీ వాళ్ళు శరీరంగా ఆస్వాదంపబడ్డారు కానీ ఆత్మీయంగా ఎప్పుడు కూడా ఆమె కాబట్టి దేవుడు ఆ రీతిగా ఉన్నప్పుడు ఇర్మియా గురించి మనం చూసినప్పుడు ఇర్మియా ప్రవక్త ఒక పాత నిబంధన కాలం ఒక ఎరుశులం ఒక రాజు ఒక ఎరుశులం మీదకి వచ్చి భయంకరంగా దాని దాడి చేసి ఆ మందిరాన్ని కాల్చి వేయటం బానిసలుగా తీసుకోపోవటం అవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ జరిగినప్పుడు ఆయన ఎంతగానో వేదనతోని ఎంతగానో బాధతో ఆ యొక్క చూస్తూ ఆ యొక్క రక్త పాత్రలు కావడం ఆ యవనస్తుల్ని కడ్గం చేత చంపించడం అంత భయంకరంగా జరిగింది అక్కడ వాళ్ళ చెరకును పెట్టేటప్పుడు అలాంటి కాలంలో ఉంటున్నప్పుడు ఆయన ఎంతగానో ప్రభు చెప్పినా గాని వాళ్ళు ఆయన వాక్యాన్ని వెళ్ళారు ఆయన చెప్పిన మాటను తోసికొచ్చింది కాబట్టి ఆ టైంలో ఉన్నప్పుడు ఇన్మే ఎంతగానో కన్నీళ్లతో బాధతో విలాపించి వాళ్ళ కొర విశ్రాలు ప్రజలు అంతగా శ్రమనిపిస్తాను కళ్ళ అంత భయంకరమైన జరుగుతున్నప్పుడు ఎందుకు ఆ రీతిగా జరిగినప్పుడు వాళ్ళు అవిదేత చూపించారు దేవునికి అందుకే శత్రువు అప్పచెప్పినట్టు మనం చూస్తూ కాబట్టి మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మన దేవుడికి మనం అవినీతి చూపిస్తామో ఖచ్చితంగా శత్రుడు అప్ప చెప్తాడు దేవుడు శ్రమల పాలు కాక తప్పదు కాబట్టి ఆయన చెప్పిన వాక్యము ప్రవక్తలు అనాది కాలంలో ప్రవక్తలు పొద్దున్న లేచి పోయేటోళ్ళు ప్రవక్తలు ఆ కాలంలో ఇసాన్ ప్రజల్ని పోయి ఒక ప్రవక్త దేవుడు మాట్లాడినప్పుడు ప్రవక్త పోయి మీరు ఎవీగా జీవిస్తున్నారు ఇవ్వండి మీరు జీవితాలు మార్చుకొని అని హెచ్చరించటోళ్ళు కాబట్టి ప్రవక్త ఎవరన్నా ఒక ఒక దేశానికి గానీ ఒక ప్రాంతానికి వస్తున్నంటే ఎంతో మంది భయపడేటోళ్ళు ఆ కాలంలో అయ్యో ప్రవక్త ఏం తీసుకొస్తారు సమాచారం తీసుకొస్తున్నారు భయపడేటోళ్ళు మనుషులు కానీ ఆ రీతికి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆయన వాకిలి విధేక చూపించలేని వాళ్ళు అలాంటి టైంలో ఆయన ఎంతగానో వినపించి రాస్తున్నాడు చూడండి ఒక విషయం ఏంటంటే ఒకప్పుడు మన పాపంలో ఉన్న వాళ్ళము దేవుని ఎడగని వాళ్ళము అంత భయంకరంగా జీవించే టైంలో ప్రభు వేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణిని మనకొరకు త్యాగం చేసి ఆ కలువరిశీల్లో ఆయన ఎంతగానో శ్రమానుభవించి మనకు ఆ జీవితం ఒక పాపక జీవితం నుంచి ఒక బానిసత్వం నుంచి ఆ నా ప్రజా చూడండి అట్లా ఉన్నప్పుడు ఆ టైంలో ఉన్నప్పుడు దేవుడు ఇస్లాం ప్రజల్ని ఎంతగానో ఆయన ఏర్పరచుకున్నాడు ఆయన బిడలుగా ప్రతి ఒక్క బిడల్ని ఆయన మరణం ద్వారా ఆయన రక్షణ ప్రణాళికలో ఆయన ఏర్పరచుకున్నాడు ఆ రీతిగా చూడండి ఆయన ఏర్పరచుకున్న టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి అవిద్యత చూపించింది ఎంతగా ఆ నిర్లక్ష్యం చేసినట్టు మన చూస్తూ కాబట్టి ఆయన జీవితాల్లో ఆయన రక్తం ద్వారా మనకు అడగబడినప్పుడు దేవుడు ఒక మంచి స్వరూపం మనకు అనుగ్రహించింది ఆయన స్వరూపంగా మనల్ని మార్చుకున్నాడు ఆయన బిడలుగా ఆయన సొత్తుగా మనల్ని దేవుడు మార్చుకున్నాడు చూడండి పాత స్వభావం అది పోయి నవీన స్వభావం ధరించుకోవాలని ఉంటుంది కాబట్టి దేవుని స్వరూపం మనం ధరించుకోవడం ఆయన పోలికగా మనం రూపించుకున్నాడు ఆయన ఆయన మరణం ద్వారా మన జీవితం మన పాత జీవితం పాప జీవితం చచ్చిపోయిన సమానం కాబట్టి ఆత్మలో మనం ఆయన స్వరూపులుగా మనం తయారవుతాం ఆయనతో పాటు మనం ఆ రీతిగా జీవించడం అని చూస్తూ ఉంటాం అలాంటి బిడలు ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు ఒక వెలుగులాగా మనం తయారు కాబట్టి మనం మనం ఏ రీతిగా ఆయనలో ఉండాలా అనే విషయము మన ప్రభు సాదుగా చూస్తా అందుకే ఇలా పోల నాలుగో అధ్యయంలో చూసినప్పుడు బంగారము ఎట్లు మందగిలినది మేనిమి బంగారము ఎట్లు మార్చబడినది చూడండి బంగారము గురించి మాట్లాడుతున్నాయి ఇక్కడ బంగారం ఎట్లా మార్చబడిన మందగిలినది మందగిలినప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి ఎందుకు ఆ రీతిగా అది మందగిలింది బంగారం దేవుడు తయారు చేసినప్పుడు కింద ఎందుకు ఆ రీతిగా ఉన్నప్పుడు కింద రెండో అధ్యాయంలో రెండో వచ్చినా మనం చూసినప్పుడు కనీసం లేదు ఆ రీతిలో ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ రెండో వచ్చంలో మనం చూస్తాం అక్కడ మనం చూసినప్పుడు మేలిమి బంగారంతో పోల్చ పోల్చదగిన తీయలు ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు చూడండి అంటే దేవుడు బిడల్ని దేవుడు బంగారంతో పోలిస్తున్నాడు మేలిమి బంగారం అంటే ఎంతో విలువగలగనడు అంటే బంగారం అంటే ఆయన రాజసేన సాధిష్యం ప్రభుకే సాధిష్యం ఎందుకంటే ఆయన అపరంజనం పాదములు గలవాడు అంటే ఆయన ఆయన బిడలుగా ఆయన స్వరూపంగా మనం తయారు చేస్తున్నప్పుడు ఆక బంగారం అంత విలువగల జీవితం ప్రభు మనకు అనుగ్రహించినాడు కానీ అక్కడ ఏం జరిగిందంటే బంగారం ఎట్లు మందగిలినది మెయిన్మి బంగారం ఎట్లు మార్చబడినది అది మార్చబడుతుంది అన్నట్టు అది మందగిలిపోయింది అంటే డిమ్ అయిపోయింది అన్నట్టు కాబట్టి ఇక్కడ ఉందా ఇక ఇంగ్లీష్ బైబిలో ఉంది అక్కడ గోల్డ్ హు వీజ్ ద గోల్డ్ బికమ్ డిమ్ అని ఉంది అంటే అది డిమ్ గా తయారైపోయింది ఇంకా మనం చూసినప్పుడు అది గ్రహణం పట్టింది అని కూడా చూడొచ్చు మనం మనం చూస్తే ఆ రీతిగా అంటే అది మందగిలింది అంటే అది వెలుగును పోగొట్టుకుంది అంటే అది డిమ్ అయిపోయింది వెలగాల్సింది పోయి అది డిమ్గా తయారైపోయింది తర్వాత అది చీకటి కమ్మింది అంటే గ్రహణం పట్టినప్పుడు అది చెప్పినప్పుడు ఏమైతుంది ఒక లైట్ మీద ఒక పెద్ద ఏదైనా కప్పినప్పుడు ఏమైతుంది అది కనిపిస్తుందా అది కనిపించదు అన్నట్టు కాబట్టి ఆ రీతిగా ఉంది అని చెప్తుంది అక్కడ అంటే దేవుడు అంతగా ఆయన వెలుగులాగా అంతగా నేను మనం తయారు మనం ఎట్లా మార్చబడుతున్నాం ఎట్లా మందగిలిపోతున్నాం అని అంటే చీకటిలో లాగా తయారవుతున్నా విషయం అక్కడ చెప్తున్నాడు మేలిమి బంగారం ఎట్లా మార్చబడినది అది మార్చబడుతుందంటే దాన్ని అది మారిపోతుంది అంటే చూడండి ఎప్పుడైతే చీకటి మనుషులు కమ్ముకుంటుందో అది మార్చబడతా ఉంటుంది కాబట్టి ఆ రీతిలో ఏం జరుగుతున్నప్పుడు ప్రతి వీధి మొగన ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నది అంటే ప్రతి వీధి మొగన అన్నప్పుడు ప్రతి వీధిలో ఎక్కడ పెడితే అక్కడ ప్రతిష్టమైన రాళ్ళు పారవేయబడినప్పుడు ఈ ప్రతిష్టమైన రాళ్ళు కూడా మన దేవుని బిడలకే సాదుష్యంగా కనిపిస్తూ అంటే ఎందుకు వాళ్ళు ప్రారంభపడుతున్నారు అన్నప్పుడు అవి పనికిరాకుండా పోతున్నాయి చూడండి ఎందుకంటే మనకు ఇటుకలు ఇల్లు కడుతున్నప్పుడు వాటిలో మంచి మంచి ఇటుకలు మంచి మంచి తీసుకొని మనం వాడుతూ ఉంటాం ఏమన్నా కొన్ని మెత్తగా ఉన్నాయి కొంచెం బాగలేని ఏం చేస్తాం పక్కన పడేస్తూ ఉంటాం కాబట్టి దేవుడు అట్లా మనం తయారు చేస్తున్నాడు కానీ వాళ్ళక స్థితిని వాళ్ళు పోగొట్టుకొని వాళ్ళు ఎట్లా మార్చబడుతున్నారంటే ఎట్లా పడితే అట్లా వాళ్ళ వాళ్ళ జీవితాలు మార్చుకుంటున్నారు రకరకాలమైన విధానాలతోని వాళ్ళ సొంత తలంపులతో సొంత జ్ఞానంతో వాళ్ళు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఒకప్పుడు దేవుని వాక్యం దానించి ఎంతగా వెలిగిన వాళ్ళు చివరికి వచ్చినప్పుడు మానవ కల్పితాలు చేత వాళ్ళు ఆ రీతిగా వెళ్ళినప్పుడు వాళ్ళ వెలుగును వాళ్ళ తేజస్సును వాళ్ళక ఆ వెలుగును పోగొట్టుకున్న కాబట్టి ఆ ప్రతి వీధి మగన రాళ్ళు పారవేయబడి ఉన్నాయి చూడండి పారవేయబడి ఉన్నాయి అంతగా అవి పడవేయబడుతున్నాయి అంటే పనికిరాకుండా పోతుంది మేలిమి బంగారంతో పోల్చదగిన శ్రీయోను ప్రియుకుమారులు ఎట్లు మట్టి కొమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుతున్నారు అంటే బంగారంతో పోల్చబడిన వాళ్ళు ఎందుకు మట్టి కొండలాగా తయారవుతున్నారు అంటే ఎందుకు అంతగా ఆ ఆ స్థితికి ఆలోంచి ఆయన శక్తిని పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళు అంటే మట్టి కొమ్మరి ఒక మట్టి కొండ అది కింద బట్టి ఉంటేనే అది దేనికి పనికిరాదు కాబట్టి అట్లా తయారైపోతుంది జీవితం అని ఇక్కడ చెప్తున్నాడు నేను మిమ్మల్ని బంగారంలాగా మిమ్మల్ని ఎంత వెలుగులాగా మిమ్మల్ని తయారు చేసుకున్నా కాబట్టి మీరు ఉన్నారు అన్నప్పుడు అంటే ఓటి కొండ చూడండి దానికి ఏదైనా రాజేసుకుంటే ఖచ్చితంగా తగిలిపోతుంది కాబట్టి మన జీవితాలు కూడా అంటే ఇది ఎంతగా మన అర్థం చేసుకోవాలా ఉన్నప్పుడు మన జీవితాలు అందుకే యోహానస్ వార్త రెండో అధ్యాయంలో ఒక కానను అనే ఒక పెళ్లికి ప్రభు తన శిష్యులు పిలువబడినప్పుడు మన ప్రభు చెప్తారు అక్కడ రాతి బండలు రాతి బాణాలు తీసుకురామంటాడు అక్కడ రాతి బాణ రాయితో ఉన్నది కాబట్టి అది ఎంతగా పుట్టినా కానీ అది పగలదు అన్నట్టు కాబట్టి రాతి మన జీవితాలు తయారాల్సి పోయి ఆ రాతికొండలాగా దేవుడు తయారు చేసి అంత స్ట్రాంగ్ అంత స్థిరంగా అంత శక్తి మనకు దేవుడు మనకు అనుగ్రించి ఆ రీతిగా తయారు చేసినప్పుడు ఆ శక్తిని పోగొట్టుకుని మనం జీవిస్తే మనం మట్టికొండలాగానే తయారవుతుంది కాబట్టి మట్టికొండ ఎక్కడ పడితే పడేసినప్పుడు అది పగిలిపోతుంది కాబట్టి ఎందుకు ఎంచబడుతున్నారు అన్నప్పుడు చూడండి ఎందుకు ఆ రీతిగా ఉన్నప్పుడు మనం అక్కడ చూస్తున్నప్పుడు ఏడో వచ్చినంలో ఒకప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నవాళ్ళు ఏ రీతిగా జీవించిన వాళ్ళు మట్టికుండలాగా ఎందుకు తయారవుతున్నారు అన్నప్పుడు దాని గనులు హీమము కన్నా పరిశుద్ధమైన వారు వారు పాలకంతే తెల్లని వారు వారి శరీరములు పగడముల కంటే అవి వారి దేహకాంతి నీలం వంటివి అంటే వాళ్ళు ఆ రీతిగా చూడండి వాళ్ళు అట్లా అట్లా దేవుడితో అట్లా తయారు చేసిన వాళ్ళు అట్లా ఉండేవాళ్ళ జీవితం ప్రభులో మనం ఉన్నప్పుడు మన మన హృదయం మన జీవితంలో అట్లా ఉండాలా అన్నప్పుడు అట్లా ప్రభు మనం తయారు చేస్తున్నాయి ఆయన స్వరూపంలోకి కానీ తర్వాత ఏం జరిగినప్పుడు అట్టి వారి ఆకారం బొగ్గువలే నలుపాయను చూడండి బొగ్గువలంటే బొగ్గుంటది బొగ్గులు చాలా బ్లాక్ కలర్లో ఉంటాయి అంటే బొగ్గు కంటే అంటే ఇంకా నలుపు అన్నప్పుడు ఎంత ఏ రీతిగా ఉన్నది అన్నప్పుడు ఆ బంగారము ఏ రీతిగా తయారైపోయింది అంటే విలువగల జీవితం ప్రభు మనకు అనుగ్రహించినప్పుడు ఆ విలువల జీవితాన్ని దాన్ని ఇంకా మెరుగుపరుచుకొని ఇంకా ఎప్పుడు మెరుస్తూనే ఉండాలని వెలుగుతూనే ఉండాలని ఆ విధానంలో ఉన్నప్పుడు వాళ్ళు అట్లా పోగొట్టుకున్నప్పుడు మార్చబడినప్పుడు వాళ్ళు మట్టి కొండలాగా తయారవుతారు అన్నట్టు కాబట్టి ఇంత సమలకాలం ఉంటున్న మనము ఆయన ఎదుట శత్రువు ఎదుట మనం మనం ఎదుగుగా నిలబడాలంటే ఆయన ఒక సర్వంత కవచం అది మనం అర్థం చేసుకోవాలా మనం రాతి బాణల్లాగా తయారు కాబట్టి అట్లా అట్లా స్థిరంగా మనం ఉన్నప్పుడే ప్రతి శోధనను మనం జయించగలం ప్రతి సమస్య మనం విడుదల పొందగలం మహాయుద్ధం కదా ఆత్మీయ యుద్ధం ఉన్నప్పుడు మహాయుద్ధం ఉంటుంది కాబట్టి వాటి మనం మనుషులతో పోరాటం ఆకాశం దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం కాబట్టి ఇది ఆత్మీయమైంది కాబట్టి ఇది కంటికి కనిపించేది కాదు నీ హృదయంగా కనిపిస్తుందని నీ ఆత్వ్ ఆత్మంగా వాటిని చూస్తూ ఉంటే ఏ రీతిగా యుద్ధం జరుగుతున్నప్పుడు కాబట్టి ఆ రీతిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏ ఏ రీతిగా తయారైనరు అటువారు ఆకారము బొగ్గువలి నలపాయని వారి వీధులలో చూచివారు వారిని గుర్తుపట్ట జలరు అంటే వాళ్ళని చూసే కూడా వాళ్ళని గుర్తుపట్టలేకపోతారంట ఒకప్పుడు గనులుగా ఉన్నవాళ్ళు ఒకప్పుడు ఎంతగానో అగడముల కంటే ఎంత విలువలో ఉన్న అంటే అంత జీవితము తిరిగి అది ఏ రీతిగా తయారైపోయింది అన్నప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు చూడండి ఈ రోజు కూడా ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం దేవుని ఆయన వెలుగులో నుంచి మనం పోతామో ఎప్పుడైతే మనం ఆకాశ నక్షత్రం మనం ప్రభు తయారు కదా ఆకాశ నక్షత్రం లాగా కాబట్టి ఎప్పుడు అది వెలుగుతూనే ఉంటే ఆకాశంలో అది వెలుగుతూనే ఉంటాయి కాబట్టి ఆ వెలుగుతున్నది ఆ ఎప్పుడు ఆ కాంతిని పోగొట్టుకోదు అంటే ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు చూస్తూ ఉంటాం అను కదా ప్రతి నక్షత్రంలో ఒక్కొక్క నక్షత్రం చాలా కాంతిగా కనిపిస్తూ ఉంటుంది క్షత్రం కొంచెం బాగా అట్లా రకరకాల వాళ్ళ విధానాలతో మనం చూస్తూ ఉంటాం అక్కడ కాబట్టి ఆ కాంతి అనేది ఎప్పుడు కూడా వేకువ చెక్క అంటే చాలా వెలుగు ఉంటది చాలా వెలుగు ఎక్కువ ఉంటది వేకువ అంటే రెయి మొదటి జామునం చూసినప్పుడు ఆ వేకువ చుక్కలాగా అది చాలా ఆ తెల్లగా అది కంటి దగ్గద మెరుస్తూ ఉంటుంది కాబట్టి వేకువ అంటే మన ప్రభుకే సాదృశ్యంగా అనిపిస్తూ కాబట్టి ఆయన వేకువ వెలుగులాగా ప్రతి ఒక్క హృదయాల్లో వెలగాల మనం కూడా ఆ వెలుగు చీకటి గల చోట్లు దీపం ఇచ్చినట్టుందని మనం చూస్తాం ప్రవచనం అక్కడ ఆ పేతురు రాసిన పత్రిక మనం చూస్తాం కాబట్టి వేకవ చుక్క లాగా మనం వెలగాలప్పుడు ఆ వేకవ చుక్క చీకటి గల చోట్ల వెలుగుచ్చి దీపంలాగా ఉండాలా వాక్యం చెప్తాడు అక్కడ చూడండి అంటే ఆ ఆ ఆ ఆ వేకవ చుక్క మనం వేకవ చుక్క ఇచ్చేదే అన్నాడు మన గంధం వచ్చేవాడు ఏసు వేకువ చుక్క ఆయన మనం కూడా ఆ రీతిగానే ఆ యొక్క స్వరూపం మనం మనం కూడా ఆ రీతికి ఉండాలా కానీ ఈ ఈ యొక్క విధానాల దృష్ట్యా ఇర్మ్యా ఇవన్నీ ఆయన ఎంతగానో విలపిస్తూ ఎంతగానో ఇసలు ఆ రీతి గాని తయారు చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ బానిసత్వం నుంచి కొనుక్కున్నప్పుడు అది చూస్తూ ఆయన ఎంతగానో వేదంతో ఈ యొక్క వాక్యాలు రాస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం కాబట్టి దేవుడు అంత జీవితాన్ని మనకు అనుగ్రహించినప్పుడు మనకు మనం ఆ యొక్క విలువగల జీవితం దాన్ని ఏం జాయినా ఆయనలో మనం సంపూర్ణ ఎదుగుతూ మనం పోవాలనే విషయం అక్కడ చూస్తున్నాం చూడండి వారి వీధుల్లో ఆ చూచిచూ వారు వారిని గుర్తుపట్ట జాలరు వాళ్ళని గుర్తుపట్టలేని స్థితులు ఉన్నారు అట్టి వారి చర్మ వారి ఎముకలకు అంటుకొని ఉన్నది కాబట్టి వాళ్ళ జీవం లేదన్నట్టు అంటే వాళ్ళు ఎంతగా అంటే దేవుని ఆయన జీవం ఎప్పుడైతే మనం మనిషి పోతుందో ఆయన వెలిగిపోయిపోతుందో ఖచ్చితంగా చీకటికి అమ్ముకుంటుంది అనే విషయం అక్కడ చెప్తా అంటే చీకట్లో ఉన్న చీకట్లో ఉంటే ఎంత భయంకరమైన జీవితం అనేది ఇక్కడ చెప్తున్నాడు గుర్తుపట్టలేదంట అంటే వాళ్ళ చీకట్లో ఉంటే గుర్తుపట్టే వాళ్ళ ఆకారము పోగొట్టుకున్నారు ప్రభు ఒక స్వరూపము ధరించుకున్న వాళ్ళు ఆయన ఆయన యొక్క స్వరూపమునే స్వరూపమే వస్తూ ఉంటారు అక్కడ కానీ వాళ్ళు పుత్తుపట్టిన వాళ్ళ ఎముకలకు వారి చర్మము వాళ్ళు ఎముక అంటున్నారంటే వాళ్ళు అక్కడ రూపం లేదంటే మొత్తం అస్థిపందిరాగా తయారైపోయినారా మన అందుకే ఏ గ్రంథంలో మనం చూస్తున్నారు ముప్పై ఏడు అధ్యాయంలో ఎండిని ఎముకల గురించి లోయ గురించి చెప్తా ఉంటారు అక్కడ కాబట్టి వాళ్ళు ఏ రీతిగా ఉన్నప్పుడు అక్కడ ఏహెచ్కలు ప్రవచించినప్పుడు వాళ్ళకి ఆ ఎముకలకు చర్మం రావటం జీవం రావటం జీవం అప్పుడే రాదు అవన్నీ లేసిన తర్వాత మళ్ళీ జీవము వచ్చినట్టు ప్రవచించమంటాడు అక్కడ అప్పుడు జీవం వచ్చినప్పుడు అవి లేసి గొప్ప సైన్యంగా తయారైత విషయం అక్కడ చెప్తున్నాడు కాబట్టి దేవుని బిడలు ఆయన మనకి వాక్యం మనం చూస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది బంగారం ఎట్లా అది నలుపుగా అయిపోతుంది బంగారము ఎప్పుడు ఆ కొలిమిలో పోయినప్పుడు ఎప్పుడు తగ్గదగ మెరుస్తూ ఉంటది కానీ ఆ మెరుస్తూ నా జీవితం ఎప్పుడు కూడా మెరుస్తాం ఎందుకంటే మన శ్రమలో ఉన్న మనం పోయినప్పుడే మనం మన విశ్వాసం పరీక్ష పడుతుంది ఇంకా సంపూర్ణంగా మెరుగ్గా ఎదుగుదా ఉంటాం ఆ శ్రమలో వచ్చినప్పుడు మనం వాటి ఇరికి ఆ శ్రమల నుంచి ప్రభుని విడిచిపెడితే వాళ్ళ జీవితం ఎట్లా ఉంటది అనేది విషయం ఇక్కడ చూపిస్తాను ఎముకలకు అంటుకొని ఉన్నది అది ఎండి ఎండినా అది ఎండి కర్ర వంటిది ఆయన అంటే కర్ర అంటే జీవం లేదన్నట్టు అంటే పచ్చదనం అంటే జీవం ఉంటుంది పచ్చదనం లేకుంటే జీవం పోతుంది కాబట్టి పచ్చదనం అనేది పోగొట్టుకున్నారు అన్నప్పుడు ఆయన జీవాన్ని పోగొట్టుకున్నప్పుడు ఏ రీతిగా ఉంటుంది అన్నప్పుడు ఎంత భయంకరంగా ఉన్నది జీవితంలో చూడండి కాబట్టి ఆయన జీవం ఎట్లా కేవలం వేసుకున్నవి ఆయన వాక్యమే మనకు జీవం కదా ఆయన వాక్యం మన హృదయంలో ఉంటే మనకి జీవం ఉన్నట్టు లేకుంటే మనకు జీవం లేనట్టు చూడండి అందుకే ఈ పశుతమైన రాళ్లు ఎందుకు పారాయబడుతున్నప్పుడు మనం ఆ రాళ్ళతో పోల్చబడి ఉన్నప్పుడు పేతురాసిన మొదటి పేతురు రాసిన మొదటి పత్రికలో ఈ రాళ్ళు గురించి చెప్తున్నాడు ఇక్కడ పేతురాచిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనంలో ఏసుక్రీస్తు ద్వారా అంటే మన ప్రభు ద్వారా దేవునికి అనుకూల ఆత్మ సంబంధమైన బలు అర్పించటకు ఆయనకు అనుకూలమైన ఆత్మ సంబంధము బలులు అర్పించటకు ఆత్మ సంబంధమైన బలు అంటే ప్రార్థనలు విజ్ఞాపనలు ఆ విషయం అక్కడ ప్రార్థనలు విజ్ఞాపనలు ఆత్మ సంబంధమైన బలు ప్రార్థన విజ్ఞాపనలు కాబట్టి ఆత్మ సంబంధమైన బలులు అర్పించటకు పరిశుద్ధ యాచకులుగా ఉండనట్లు అంటే పరిశుద్ధ యాజకులుగా మనల్ని తయారు అంటే ఎంత విలువల జీవితం అంటే ఎంత అమూల్యమైన జీవితము దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు యాజకులుగా దేవుడు తయారు చేసి బలు పరిశుద్ధ యాజకులుగా దేవుడు తయారు చేసి కాబట్టి మీరు అంటే మనం కూడా సజీవమైన రాళ్ల వలె అంటే సజీవమైన రాళ్ల వల్ల ఉన్నప్పుడు ఆత్మీయమైన తీసుకుని దేవుని బిడ్డలకే సాధించం కదా ఆ రాళ్ళులాగా సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటే మనం అంతా దేవుని మందిరానికి సాధించమంటా కాబట్టి నువ్వు ఒక ఇటుక నేను ఒక ఇటుక అంటే అట్లా మనం కట్టబడాలా ఆయన మందిరం లాగా అంత విలువగలరా ఆయన మందిరం కట్టమంటే ఎంత విలువలు కదా కాబట్టి ఆయన మందిరం ఎక్కడ ఉంది ఇప్పుడు మనమే ఆయన మందిరం కదా మనం ఆయన మందిరంలాగా కట్టబడాలా ఆ మందిరంలా కట్టబడిన ఒక రాళ్ళు ఏమైతున్నాయంటే అవి పారవేయబడతాయి అంటే పనికి కాబట్టి మన జీవితాలు ఆయనకి ఎంతో అనుకూలంగా ఉన్నాయి కదా మన జీవితాలు చూడండి అందుకే ఒక వాక్యం మనం చూసినప్పుడు కనీసం మనకు వాక్యం మనం చూసినప్పుడు ఇక్కడ చూస్తాం మనం ఇక్కడ యశాయ గ్రంథము యశాయ గ్రంథము లో మన ఒక వాక్యం మనం చూస్తాం యశా గ్రంథము పద్నాలుగో పద్నాలుగో అధ్యాయం పైన వచ్చే ఈ వాక్యం మనకు తెలిసి ఇది ఇది దేనికి ఈ వాక్యము ఇది దేనికి సంబంధించిందో మనకు తెలిసి వాక్యం కాబట్టి ఇది ఇది మనం చూసిన యశాయ గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో వచ్చిన తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి జన్మలను నల్లగొట్టు నీవు నేలమట్టు ఎట్లా నరకబడివి అన్నప్పుడు ఒకప్పుడు ఇది ప్రభు సన్నిధిలో ఉండే కాబట్టి మా ఆత్మీ మనం ఇది వేకు తేజో నక్షత్రమా అన్నప్పుడు స్టార్ట్స్ అన్నప్పుడు ప్రభుత్వ దేవుని బిడ్డలకి సాశం వేకువ చుక్క దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడు కాబట్టి ఆ దుష్టుడు వాడు సైతం గర్వించి వాడు అక్కడి నుంచి పడవేయబడ్డాడు కాబట్టి చూడండి మనం అంత నక్షత్రం లాగా దేవుడు తయారు చేసినప్పుడు మనం అక్కడి నుంచి పడిపోవద్దు ఆ స్థితిలో నుంచి మనం పడిపోవద్దు మన మనం ఆ స్థితి నుంచి పడిపోకుండా మనం మన మన పిలుపు మన ఏర్పాత నిత్యం చేసుకోవాలి అంటే నువ్వు ఏ స్థానంలో నువ్వు అక్కడ ఉన్నావో అదే స్థానంలో మనం ఆ రీతిగా ఉండాలా అనే విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది చూడండి మనం మనం పడిపోవద్దు ఆ రీతిగా మన దేవుడు ఆ రీతిగా మనం నిలబెట్టుకున్నప్పుడు మనం అట్లా జీవించాలనే విషయం అక్కడ చెప్తున్నాడు అదే అదే అధ్యాయంలో ఒక కాబట్టి మనం ఏం చేయాలన్నప్పుడు ఇలాపవాక్యాలు ఏహెచ్కెల్ గ్రంథంలో ఈ యొక్క బంగారమును ఏ దేనికి విషయంగా వాళ్ళు దాన్ని ఎట్లా వాళ్ళ జీవితాల్లో మార్చుకున్నారు అన్నప్పుడు ఏహెచ్కే గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై వచ్చినంలో గ్రంథము చూడండి ఏహెచ్కేల గ్రంథం ఏడో దానికి ఇరవై శృంగారమైన ఆభరణములను వారు తమ గర్వమునకు ఆధారంగా ఉపయోగించేది అంటే శృంగారమైన ఆభరణములను అంటే దేవుడు మనల్ని ఎంతగా ఆత్మీయ అలంకరణ అని మనం చూస్తాం కదా పేతురాసిన పత్రికలో కాబట్టి అలంకరణ ఆత్మీయంగా ఉండాలన్న విషయం అలా అట్లా దేవుడు మనల్ని అలంకరించుడు కదా హృదయ సంబంధమైన అలంకరణ అంటే అది ఎంతో విలువగలదంట దేవుని దృష్టిలో ఆ అలంకరణ దేవుడు అలంకరిస్తూ వారు తమ గర్వములకు దాని ఆధారంగా ఉపయోగించి ఎందుకు ఆ రీతిగా వాళ్ళు ఆ రీతిగా తయారైనప్పుడు వాళ్ళు గర్వించిండ చూడండి అట్లా గర్వించారు కాబట్టి వాడు పడవేయబడిన కాబట్టి ఆ రీతిగా ఉన్నప్పుడు ఆక అంతగా ఆ విలువల జీతం ఇచ్చినప్పుడు వాళ్ళది మర్చిపోయి ఆ స్థితిని మర్చిపోయి వాళ్ళు గర్వించినారు కాబట్టి దాని ఎందు విగ్రహత హేయమైన దేవతల విగ్రహాలలో చేసి గనుక నేను దాన్ని వారికి రోతగా చేసేదను చూడండి ఎందుకు తర్వాత వారు దాని అపవిత్ర అగినట్లు అన్నిల చే అన్నిలకి దోపుడు లూటిగా నేను దాన్ని అప్పగించేదని అంటే ఎందుకు ఆ రీతిగా దేవుడు అది అపహరింపబడుతుంది అన్నప్పుడు దాని స్థితిని అది కోల్పోతుంది కాబట్టి మనం ఆ రీతిగా ఉండకుండా మన స్థితిని మనం ప్రభులో మనం మనం జీవించి మనం కనిపెట్టుకొని ఆయన కొరకు మనం జీవించాలా అన్నప్పుడు మన ఎత్తి పరిస్థితులు మనకు ఎప్పుడు కూడా మనకు గర్వం రావద్దు ఎందుకంటే దేవునికి ఎంతో అసహ్యకరమైన ఆ గర్వం అది ఎంత భయంకరం ఆ గర్వం ఉన్నప్పుడు వాడు లూసిఫర్ వాడు వాడు వాడు పై నుంచి కింద అప్పుడు వాడు కాబట్టి దేవుని బిడలో ఎప్పుడు కూడా గర్వం రావద్దు ప్రతి క్షణం మనం ఆయన విడదం కాబట్టి ఆయన ప్రేమ కలిగి మనం ఉండాలా అనే విషయము అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి అదే విషయంలో యశ్వ గ్రంథంలో ఎందుకు విలాప వాక్యాల్లో కాబట్టి మనం ఏం చేయాలి వారి కోసం మనం ఏం చేయాలన్నప్పుడు విలాపవాక్యాల్లో రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో విలాపవాక్యాలు రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చినంలో ఇక్కడ ఒక విధానం దేవుడు చూపిస్తాడు నువ్వు లేచి రెయి మొదటి జామున మొరపెట్టుము కాబట్టి మనం లేచి రొయ్యి మొదటి జామునంటే మొదటి జాము అంటే నాకు తెలిసి ఒక ఫోర్ కాబట్టి త్రీ ఓ క్లాక్ నాకు తెలియదు రేయి మొదటి జాము కాబట్టి ఆ మొదటి జామును లేచి నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ ఉదయంలో కుమ్మరించము ఎందుకు కుమ్మరించాలన్నప్పుడు నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన ఎత్తు ఆయన తట్టు ఎత్తు ఎత్తుము చూడండి పసిపిల్లలు అన్నప్పుడు వాళ్ళు ఇంకా పసిపిల్లలా ఉన్నారు ఇలా గొప్ప జన సాదృషం కదా కాబట్టి మనం చూస్తున్నాం ఇది దేవికి సంబంధించింది దేవుడు ఎట్లా తయారు చేస్తున్నప్పుడు వాళ్ళు స్థితి పోగొట్టుకున్నారు కాబట్టి ఆ వాక్యని మనం చూడగలుగుతాం అంటే మనం మనం చూసిన మనం ఏం చేయాలని ఆ విషయం అక్కడ వాళ్ళ కోసం మనం ప్రార్థించాలా వాళ్ళు ఎత్తు పట్టుకోవాలా ఆయన సన్నిధిలో మీ పిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అంటే మన ప్రార్థన జీవితం ఎందుకు ఎత్తాలన్నప్పుడు ప్రతి వీధి మగను ఆకలిగానే వారు మూర్చలు చిన్నారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మోర్చెలు పోతున్నారు వాళ్ళు సమస్యలు పోతున్నారు ఎందుకంటే వాళ్ళ జీవం లేదు వాళ్ళు కర్రలాగా కట్టేలాగా తయారైనారు కాబట్టి వాళ్ళకు జీవం రావాలంటే ఏం చేయాలా ఏ ఏం చేసిన జీవం రావాలన్నప్పుడు ఆయన ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో పోయిందో అప్పుడు వాళ్ళకు జీవం వచ్చినట్టు చూస్తూ అంటే ఇప్పుడైతే ఈ వా ఆ యొక్క వాక్యాన్ని కాబట్టి మీరు మీ జీవితాలు మీరు మార్చుకోవాలా ప్రభు మీరు ఏ రీతిగా మనం రక్షించుకున్నాడు కాబట్టి జీవితం ఏ రీతి ఉందని ప్రతి మనం ఏం చేయాలంటే వాటిని పరిశీలించుకోవాలా అనే విషయం అక్కడ చెప్తున్నాడు కాబట్టి మనం మన ప్రార్థన మన సేవ జీవితం ఏ రీతిగా ఉండాలా అనే విషయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి అలాంటి సేవ కోరికే కదా మనం చూస్తూ ఇలాంటి వాక్యాలు మనం చూస్తున్నాం అంటే ఇది మనం ఎంతోమంది చూ చూడలేకపోతున్నారు ఈ వాక్యం చదివినారు గాని ఇది ఇంత లోతుగా మనం ఎందుకు మనం ఇది అర్థం చేసుకోగలుగుతుంటే కేవలం ప్రభు కృప వల్లనే ప్రభు వల్లే అది అది సాధ్యం కాబట్టి ఇది చూస్తున్న మనం కూడా ఆ రీతిగా ఉన్న ఆ జనాలని మనం ప్రభుత్వం ఎంతకు నడిపించాలా అనే విషయం చెప్తున్నాడు అక్కడ అందుకే ఏసప్ ప్రాబ్ అంటాడు అమ్మలారా నా కోసం ఏడవద్దు మీ కోసం మీ పిల్లల కోసం ఏడవమంటాడు అక్కడ కాబట్టి కాబట్టి ఇక్కడ ఎవరిని లేచి ప్రార్థన చేయమంటారు మురపెట్టమన్నప్పుడు ఖచ్చితంగా మన గురించి మాట్లాడుతుంది దేవుడు ఆయన ప్రేమించే బిడ్డలు ఆయన సత్యాన్ని గ్రయించిన బిడ్డలు ఈ యొక్క అర్థం చేసుకుని దేవుని వాకి విరీతండి మనం ఇట్లా జీవించాలా అని మనం చెప్పే వాళ్ళలాగా మనం ఉండాలనే విషయం అక్కడ చెప్తుండ్రు కాబట్టి నిన్న ఒక వ్యక్తి ఒక బ్రదరు ఇక్కడ నేను చేసే పనికి అపార్ట్మెంట్ దగ్గర ఒక అతను ఆయన కలిసి ఆయన ఒక ఒక కథను చెప్తున్నాడు ఏసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మనుషులు పాపంలో జీవిస్తున్నారు ఆయన వచ్చి పాపం నుంచి మనిషి విడద కల్పించిన నిత్య జీవితానికి ఏసుప్రభు ఈ ఆయన నువ్వు స్వీకరిస్తే నీకు రక్షణ నీ పాపంలో శుద్ధీకరించబడితే అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు అంటే ఆయన చెప్తున్నప్పుడు ఆయన పక్కన ఉన్న కథను వింటున్నాడు ఆ వాచ్మెన్ అక్కడ తిందాకుంటాడు ఆయన లో ఆయన తిన్నప్పుడు ఆయన ఆయన అంటున్నాడు కరెక్టే నేను చెప్పిన కరెక్టే అని చెప్పినప్పుడు నేను అతను ఇంకొక కథను చెప్తున్నా అతనికి కూర్చో బ్రదర్ మీరు ఏం చర్చకెళ్తారు అని ఆయన చెప్తున్నప్పుడు నేను నా బ్రదర్ మేము ఒక ఒక పర్టికులర్గా ఒక ఒక ఇంట్లో మేము నడిపిస్తుంది సంఘం అనేది మేము అందరి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాము అని చెప్పి నేను చెప్పినా కాబట్టి ఇక మీరు పరిచయం చేస్తారని చెప్పని చెప్పిన తర్వాత ఆయనకి కొన్ని వాక్యాలు నేను చెప్తున్నప్పుడు ఆయన ఏమైందంటే ఒక ఎట్లా ఉంటది అంటే ఇది ఇది వస్తాది చూడు మన ఏమంటారు ఏదో ఒక దయ్యం వచ్చినప్పుడు మనుషులు ఇట్లా ఇట్ట ఊళ్ళో చల్లరి ఇచ్చినట్టు ఎట్ట ఎట్లా ఊగుతారు చూడండి అట్లా ఊగుతుండే ఆయన అంటే అట్లా ఏదో బ్రదర్ నాకు ఏదో అనిపిస్తుంది ఏదో అవుతుంది బ్రదర్ అని చెప్పంటే అట్లా నేను ఆ సైతాన్ని బంధించాను దేవా ఎస్ ప్రభా నేను దీని నుంచి విడుదల పొందాలా ప్రభావ నేను నేను తెలుసుకోవాలా ప్రభా నేను మనసులో మనసులో దాన్ని గర్దిస్తున్నా దాన్ని పెట్టుకోక సైతాన్ని ఇస్తాను అని చెప్పి దాన్ని గద్దిస్తా ఉన్నా కాబట్టి ఆయన ఆయన చెప్తుండ మనం ఒకసారి రక్షణ పొందుకొని మనం దేవుళ్ళలో ఉండాలా తర్వాత దేవుని గురించి నాకు చెప్పాలా మనం పరిశుద్ధంగా జీవించాలా బ్రదర్ అని చెప్పి చెప్తున్నాను కాబట్టి నాకొక నేనన్న బ్రదర్ కరెక్టే మీకు ప్రభు నమ్మకాలి కానీ పరిశుద్ధంగా ఎట్లా మనం జీవించగలుగుతాం అది నేను అడిగినప్పుడు లేదు వేరు మనం అందరూ చెప్పి ప్రభు మనల్ని పరిశుద్ధంగా తయారు తీసింది కదా మనం పరిశుద్ధంగా జీవించాలని అంటుంది అంటే ఎట్లా పరిశుద్ధంగా జీవిస్తాం మనం ఉన్నప్పుడు నేను చెప్పిన మనం పరిశుద్ధంగా జీవించాలంటారు లేదు మనం జీవించాలని తీర్మానించుకుని ముందుబుట్టి మనం జీవించాలంటే లేదు కాబట్టి దేవుని వాక్యంలో మనం దేవుని వాక్యం ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో ఆయన వాక్యం పట్టుకొని మనం ఎప్పుడైతే ఆయన అప్పుడే మనం పరిశుద్ధంగా తయారవుతాం కాబట్టి ఏదో ఒక మార్గం లేదు ఎవరు అసలు దేవుని చేస్తే తమ నమ్మకం శుద్ధీకరించుకున్నది కేవలం దేవుని వాక్యం వల్ల కాబట్టి ఆయన ఒప్పుకోట్లేదు దాని గురించి లేదు వేరే మనం అక్కడనే చేయాలా ఈ ప్రాఫెసీ ఈ మినిస్ట్రీ ఈ ప్రొవెషనల్ ఇవన్నీ మనకు అవసరం లేదు వేరే అని మరి ఇవన్నీ అవసరం లేకపోతే మరి మనం ఎట్లా మన ప్రభుత్వరికి జీవించగలం ఈ లోకం మీద ఏం జరగబోతుందో ఒక ప్రకటన అనుకునేట్లు ఎందుకు అవసరం దేవుని నమ్మకే ప్రార్థన చేసి వాళ్ళ వరం వాదేవారం చర్చిపోతే చాలు అని మనం అనుకునేవాళ్ళు కానీ ఈ ఈ యొక్క విధానాలు ఈ తెలుసుకొని దాని కొరకు సిద్ధపడకపోతే మరి బైబుల్ అంతా ఎందుకు రాసినట్టు కాబట్టి ఆయన ఆ రీతికి అంటే మనుషులు వాళ్ళు బ్రెదరిన్స్ సంఘంలో ఉంటారు వాళ్ళు ఎక్కడ అక్కడ వెళ్తారంట అని చెప్తున్నారు బ్రెదరిన్ సంఘం అంటే నాకు తెలియదు ఏ సంఘం ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఆ రీతికి నేను కొన్ని వార్తలు చెప్పేప్పుడు అతను అన్నాడు బ్రదర్ నేను చెప్తున్నారు కానీ నాకు ఏదో ఏదో అంటే ఊతురు అది ఒళ్ళు ఏమంటారో అది అది ఏదో దయ్యం నేను చూస్తున్నాను కదా మామూలుగా అంటే ఇట్లా జలరించినట్టు ఇట్లా అదో ఇట్లా ఏదో ఏదో ఒక దురాత్మ ఆదరిస్తే ఎట్లుంటుందో అట్లా అట్లా ఉంటారు కొంచెం ఉండి అక్కడి నుంచి నేను వెళ్ళాలి బయటకు వెళ్ళాలి బ్రదర్ చెప్పి ఇంకొంచె ఎన్నిన తర్వాత కొన్ని వాక్యాలు చెప్పిన తర్వాత వెళ్ళిపోయింది చూడండి చూడండి అట్లాంటి మోసంలో ఉన్నప్పుడు మరి అట్లాంటి వాళ్ళకి ఈ వాక్యాలతో ఈలాంటి వాక్యాల చూడలే వాళ్ళు చూస్తే ఈ రీతిగా వాళ్ళు ఆ కాబట్టి మనకు మనం ఎందుకు చూడగలుగుతున్నట్టు మనం కూడా ఇతరులకు పంచుకోవాలా మన నుంచి వెళ్ళిపోవాలా అనే విషయం అక్కడ వాళ్ళ కోసం ప్రార్థన ప్రార్థన చేయకపోతే వాళ్ళు ఎట్లుందంటే ఈడు మగలు ఎక్కడ అక్కడ పడిపోయి మోచెళ్ళిపోతున్నారు వీడుగు లాగా అంటే అంత వాళ్ళ జీవం పోతుంది చూడండి అందుకే అందుకే మనం ఇక విషయాలు మనం అర్థం చేసుకోవాలి అందుకే విషయ గ్రంథం యాభై ఒకటో అధ్యాయంలో నేను ఇకొక రెండు వాక్యాలు చూసి ఈ వాక్యాన్ని ముగించేస్తాను విషయ గ్రంథం యాభై అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో పద్దెనిమిది వచ్చినంలో విషయ గ్రంథం యాభై అధ్యాయం పద్దెనిమిది వచ్చినం ప్రతి ఆమె కలిగిన కుమారులలో ఆమె యొక్క దారి చూపగలవాడు అంటే ఎవరి గురించి ఆమె ఎవరు ఆ కుమారులు ఎవరు వారి దారి చూపలేకపోయాను ఎవరు కూడా దారి చూపలేకపోయారు క్రైస్తవ సంఘం ఈ రీతి ఉండాలన్నప్పుడు అంటే దారి చూపలేకపోయి అంటే దారి కనుక్కున్నారు కానీ ఆ దారి నుంచి వాళ్ళు తొలగిపోయినారు కాబట్టి వాళ్ళు పారవేయబడుతున్నారు వాళ్ళ ఆ రీతిగా వాళ్ళు తీస్తున్నప్పుడు ఎవరు కూడా దారి చూపలేకపోయారు క్రైస్తవ సంఘాన్ని స్వాదేశం కాబట్టి ఆమె పెంచిన కుమారులు అందరిలో ఆమెను చెయ్యపట్టుకున్న వారు ఎవరినూ కాబట్టి ఎవరు కూడా చేయబట్టుకోవాలి అంటే ఆయన ఏ రీతి ఎవరు చేయబట్టుకోవాలా ఖచ్చితంగా మన ప్రవేదం కాబట్టి మనం మనకు దేవుడు యొక్క విధానం చూపిస్తాన కాబట్టి ఎవరు కూడా అది ఆ రీతిగా చేయలేకపోతున్నారు కాబట్టి అట్లా వాళ్ళు ఉన్నారు కాబట్టి వారు దారి చూపేవాళ్ళు లేరు కాబట్టి అందుకే విశాఖ యాభై చూస్తే నా గొర్రెల్లో నచ్చించిపోయిన వాళ్ళు వాళ్ళు పెరిగిపోయిన కొండ కొండకు వెళ్తూ వాళ్ళు దిగవలసిన స్థలాన్ని వాళ్ళు మర్చిపోయారంట ఏ స్థలంలో ఎక్కడ స్టార్ట్ అయ్యో వాళ్ళు దిగే స్థలం అంటే వాళ్ళు ఆ యాచికలు అనేవాళ్ళు అక్కడ తీసుకుంటూ వాళ్ళు వాళ్ళు విడిచిపెట్టేసి ఇంకెళ్ళిపోయినట్టు చూస్తాం వాక్యం అక్కడ కౌశ్నం అంటే దేవుని మార్గం చూపించి మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు ఏ రీతిగా పట్టుకొని ముందుకు పోతారు కష్టమే కదా కాబట్టి వాళ్ళు అటుగా మధ్యలో ఉండిపోతే వాళ్ళ పరిస్థితి ఏం కావాలా చూడండి అంత భయంకరణ విధానాల్లో మనం చూస్తాం అక్కడ ఆ రీతిగా కాబట్టి మనం ఆ రీతిగా ఉండడానికి వీలేదు అనే విషయం చెప్తాం అందుకే మనం ఇక్కడ చూసినప్పుడు దశ గ్రంథం అధ్యాయం లో ముప్పైవ తేము పైన వచ్చినంలో చూడండి ఎందుకు వాళ్ళు ఆ రీతిగా వాళ్ళు చేస్తున్నప్పుడు ఇస్రాయల్ అందుచేత ఇజ్రాయల్ యొక్క దేవ్ యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చినాడు మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిములను నమ్ముకుని అట్టి వాటిని ఆదారం చేసుకుంటే కనుక వాళ్ళు ఎందుకు ఆ రీతిగా వాళ్ళు వాళ్ళ స్థితిని పోగొట్టుకున్నప్పుడు ఏడు చెప్పిన వాక్యాన్ని వద్దని ఆయన చెప్పిన ఒక సత్యాన్ని వద్దని తోసివేసి అంటే వాళ్ళని తులికరించిన వాళ్ళు తోసివేయటం అంటే నాకు వద్దుపో అని తులికరించిన వాళ్ళు చేసుకుని ఏం చేసినంటే వాళ్ళు కృత్రిమలను అంటే విగ్రహాలను వాళ్ళకొక విధానం వాళ్ళు చేసుకున్న వాళ్ళ తలంపులు తీసుకుని నమ్ముకొని అట్టి వాళ్ళని ఆధారం వాళ్ళు ఆధారం చేసుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ స్వరూపం వల్ల దాని నుంచి స్థితి నుంచి పడిపోయిన వాళ్ళు కదా కాబట్టి చూడండి వాళ్ళు ఎందుకు అరిపోయినప్పుడు ఈ దోషము నీకు ఎత్తైన ఒక గోడ నుండి జోగుపరుచున్న గోడ అగును అంటే అది ఒక్క క్షణంలోని అర్హాత్తుగా పడిపోను అంటే ఎప్పుడు ఒక క్షణం అది పడిపోతుంది హఠాత్తుగా ఎందుకంటే అక్కడ ప్రభు లేడు ప్రభువు నుంచి మనం తొలిపోతే మనం ఎట్లా పడిపోతాం అనే విషయం ఎంత భయంకరంగా తయారైతుందనే విషయం అక్కడ మనం అర్థం చేసుకున్నారు కాబట్టి కుమ్మరి ప కు కొమ్మరి ఆయన ఏమీ విడిచిపెట్టారు దాన్ని పగలగొట్టును నుండి నిప్పు తీయటకు గానీ గుంటలో నుండి నీళ్లు తీయటకు గానీ ఒక్క పెంకరపై అంటే దేనికి పనికిరాకుండా పోతుంది అన్నట్టు కాబట్టి అంతగా అంతగా మన జీవితాల్లో అట్ట మార్చుకోవాల మనం అంత ఎలువుగా దేవుడు అనే రక్షించుకొని తన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేసి ఆయన స్వరూపులో మనం తయారు ఉన్నప్పుడు ఆ యొక్క పోగొట్టుకుంటే ఎంత భయంకరంగా ఉంటాం కాబట్టి దేవుడు యొక్క విషయం ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి అనేక బిడ్డల్లో మనం ఈ రీతిగా ఈ వాక్యాలలో చూపించి ప్రేమతో వాటి మనం హెచ్చరించాలి కోసం మనం ప్రార్థించేలా వాళ్ళ మార్గం నుంచి తొలగిపోయిన వాళ్ళు కదా త్రో పక్కన విత్తం ఉన్నప్పుడు త్రోవలో పడాలా కానీ పక్కకి త్రోవ పక్కలు నీలో పడాలి విత్తనం అంటే నువ్వు త్రోలో లేకపోతే చూడండి ఎంత భయంకరంగా ఆ రీతిగా ఉన్నప్పుడు ఎంత కాబట్టి మనము మనకి మనం ఏ రీతిగా ఉండాలా అన్నప్పుడు ఒక వాక్యం చూపించేసి తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చినంలో చూడండి గొప్ప ఇంటిలో వెండి వెండి పాత్రలను బంగారు పాత్రను మాత్రమే గాక కర్రవి మట్టివి కూడా ఉండను అంటే ఆయన గొప్ప మన ప్రభు పర్లోక రాజ్యంలో వీళ్ళు ఇరితికి అంట కొన్ని గొప్ప వెండి పాత్రలు బంగారు పాత్రలు ఉంటాయి అంట కర్రవి ఉంటారు మరి కొన్ని ఘనతకులు మరి కొన్ని గణహీనతకు ఉపయోగింపబడను కాబట్టి ఎవడైనా వీటిలో చేరక తన్ను పవిత్ర పరచుకునే ఎడల వాడు పరిశుద్ధ పరచబడి కాబట్టి వీటిలో చేరక అన్నప్పుడు ఈ విధానంలో మనం ఉండక మనం ఎట్లున్న పరిశుద్ధంగా మనం తయారు కావాలనే విషయం పరిశుద్ధ పరచుకొని పచ్చుకునే ఎడల వారు పరిశుద్ధ పచ్చబడి పరిశుద్ధ పచ్చుకోవాలా పరచుకునే ఎడాలన్నప్పుడు ఎట్లా దేవుని వాక్యమైన మనం పరిశుద్ధ పచ్చబడతాం కాబట్టి అప్పుడు వాడు పరిశుద్ధ పరచబడి యజమాని వాడుకున్నందుకు అర్హమైన మంచి పా మంచి ప్రతి సత్కార్యం సిద్ధపడి సిద్ధపరచబడి ప్రతి సత్కారంలో సత్ కార్యం మంచి కార్యాలు ఉన్నప్పుడు ప్రభువే ఆయన సేవ ఆయన జీవితంలో కాబట్టి ప్రతి సత్కారానికి అర్హమైన పాత్రలుగా ఘనత నిమిత్తమైన పాత్ర కాబట్టి మన ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఉండాలా ఆ మట్టి కొండలలాగా మనం ఉండొద్దు కాబట్టి మన మట్టికుండ జీవితం ఉన్నప్పుడు మన ప్రభుని అడగల ప్రభు నన్ను బంగారంలాగా నన్ను తయారు చేయ నన్ను రాతి బాణంలాగా నన్ను తయారు చేయబడవా అనే ప్రార్థన మనకు కావచ్చు ఎందుకంటే ఈ సమల కాలంలో ఇవన్నీ ఆటంకాలు దుష్టుడు భయంకరంగా మనం శోిస్తూ ఉన్నాడు కానీ ప్రతి దశల నుంచి వాళ్ళు మనం ముందుకు పోవాలి కాబట్టి అనేకలు వాళ్ళ విధానాలు పోగొట్టుకున్నారు ఈ యొక్క చెప్పాలంటే రక్షణ మార్గాలు కూడా పోగొట్టుకునే స్థితిలో ఉన్నారు కాబట్టి మనం ఈ యొక్క వ్యాఖ్యలు వాళ్ళు కోసం ప్రార్థన చేసినప్పుడు ఒకప్పుడు మన జీవితం ఏ రీతిగా అని వాళ్ళు పరిశీలించుకోలేగన మనం ఆ రీతిగా మనం మన ప్రభుత్వం ప్రేమను బట్టి వాళ్ళకి చెప్తూ వాళ్ళని ఆయన సైదికి రావాలా మంచి పాత్రలుగా మనకు దేవుడు మనం వాడుకోవాలా అలాంటి అర్హతమైన పాత్ర ఉండాలా అనేకులు ఆ రీతిగా మనం నడిపించాలా కాబట్టి అలాంటి దేవుడు మనకు అందరికీ దేవుడు ఒక చిన్న వాక్యం దీనించుగాకొక్కరుగా మనం పరిశుద్ధ ప్రేమ కలిగిన మహోన్నత పరలోకమన్న తండ్రి యస్సు క్రీస్తు ప్రభు మీకే వందనాలు సుదృఢ స్తోత్రాలు ఆయన అబ్రహాశ్ర యాకులకపో దేవ మీకు వందనాలు తండ్రి దేవ ఈ రోజు ఈ సమయంలో దేవతండ్రి మాత్రం మీ వాక్యం చేత మాట్లాడినందుకు మీకు వందనాలను దేవాతన్ మీరు చెప్పిన ప్రతి మాట విషయంలో దేవాతండ్రి ప్రతి మాట దేవ మాహూర్తింలో భద్రపరచాలను సమాధానం పరిచినందుకు మీకు వందనాలి తండ్రి దేవ మేము అనేకులకు ప్రకటించాలనే తండ్రి అనేకులు రక్షణలోకి రావాలి ఎవరు నరకం పోవడానికి వీల్లేదు తండ్రి అనేక ఆత్మల దేవతండ్రి రక్షింపడాలి తండ్రి దేవ ప్రతి ఒక్కరికి దేవాతండ్రి సమృద్ధి అయిన జీవంలోకి దేవతండ్రి సమృద్ధైన జ్ఞానాన్ని దయచండి దేవతండ్రి వాళ్ళ యొక్క ఆత్మీయ నేత్రాన్ని మీ పొమ్మని ప్రార్థిస్తున్నాను దేవాతండ్రి అనేకలున్న విశ్వాసాల బలపరచండి ఆయన ప్రతి కుటుంబంలో దేవతండ్రి ఆత్మీయతను దేవ తో నింపండిన ఆయన తండ్రి అనారోగ్యాల పరిస్థితుల్లో ఎవరున్న దేవా స్వస్థపరచండి ఆయన ఏవస్థపరచే దేవాత సమాధానకర్తగా ఉండే ముందుకు నడిపించింది ఆయన దురాత్మ అంధకారీడతల ఏ కుటుంబాలు ఉన్నానో దేవతండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధం నామంలో దేవా ఆజ్ఞాపిస్తున్న దేవతండ్రి ఆ దే యొక్క దురాత్మను విడిచిపెట్టు వెళ్ళి దేవా అలే లూయా మై ఫాదర్ విశ్వాసంలో బలపరచండి ఆయన బిడ్డలు వెళ్లే ప్రతి మార్గంలో దేవ తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నా శరీర పూర్తిగా నశించుకోవాలని సహాయంగా ఇచ్చింది ఆయన బిడ్డలందరికీ ఆత్మ ఫలాలు ఫలించిన సహాయ ఇచ్చింది మీ కొరకు సాక్షిగా నిలబెడలా ఉన్న సహాయంతో ఇచ్చింది ఏవాడు విశ్వాసంలో బలపరిచి మీరే మహిమనుందమ్మని యేసు క్రీస్తు ప్రసిద్ధ నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె ప్రార్థించండి నేను పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా ఈసా మీకు వంద నెల స్తోత్రాలు ప్రభావ తిరిగి అవకాశం ఇచ్చినందుకు వంద నెల ప్రభానా జీవం గల్ల తండ్రి మీకు మిమ్మల్ని సంతోష పెట్టే విధంగా మీ చిత్రానుసారంగా నడుచుకున్న జీవితం మా దయచేయమని అనుగ్రహించమని వేడుకొని చుట్టునాం తండ్రి నైనా ఈశ్వరజ కేవలం నీ కృప ద్వారా నడిపింపు దయచేయమని వేడుకొని చుట్టాం ఈ యొక్క అభిషేకముతో పరిశుద్ధాత్మ నింపుదలతో మమ్మల్ని నడిపించాను ప్రభు చేయండి విత్తబడిన వాక్యం తండ్రి ప్రభు నాయన ఈశ్వరజ మీ సభ ప్రకటించాల సత్యమును విదకాలి ప్రభు అనేకులకు సత్యము బయలుపరచాలి ప్రభు అటు చేయండి కోవిడ్ బాధితుల గురించి ప్రార్థిస్తుంటున్నారు తండ్రి కొంతమందిని తండ్రి స్వస్థపరిచున్నారు ప్రభావ నా నన్ను కూడా స్వస్థపరిచినారు దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నారు మట్టి నన్ను స్వస్థపరిచినారు తండ్రి దాన్ని వందనాలు ప్రభావ అనేకులని స్వస్థపరిచినారు దాన్ని వందనాలు నాయన చనిపోయిన కుటుంబాలకు నాయన సమాధానము ఓదార్పు దాచి నాయన సేవకుడు ఎవరైతే చనిపోయినారో ఆయన లేని లోటుని అయినా మీరు తీర్చగలరు ప్రభా సమాధానంతో నింపండి సంగ కాపరి నడిపించండి ప్రభా అయినా వంద నాలుగు శ్రోతాలు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవా తండ్రి వలస కూలీలు నిమిత్తం ప్రార్థిస్తుంటున్నామా నైనా వారికి సహాయం చేయండి ఇంకా ఎవరైతే పోలేని రాలేని పరిస్థితుల్లో చిక్కుల్లో ఉంటున్నారో అనందులు అయిపోయినారో కరువుల్లో ఇబ్బందులు ఎరుక్కుంటున్నారో జాబులు పోగొట్టుకున్నారో వారిని అందరినీ చేసుకోండి ప్రభా ఆహారం లేని వారిని దిక్కు వారిని దీనిలో దరిద్రులు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ జ్ఞాపకం చేసుకోమని వేడుకుని చుట్టాం అదే మరిగా తండ్రి ప్రభావిత రైతులను బట్టి ప్రార్థిస్తున్నాం వారికి కూడా సమాధానం సంతోషం దయచేయండి వరదలు వారిన పడిన రైతులను జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారికి సహాయం చేయండి ప్రభాయన ప్రభుత్వం ద్వారాను మీ ద్వారాను వారికి ఆర్థిక సహాయం దయచేయమని వేడుకున్న చుట్టాం ఈమెయిల్ వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి అదే ప్రభావి సోషల్ మీడియా ద్వారా ఆయన సమాజానికి మేలు జరుగుటకై మీరు చూపిన మార్గంకై వందనాలు చెల్లిస్తున్నారు సూచనలు చెల్లిస్తున్నారు ఆయన అక్కడ సమీపించి ఉండగా అనేక అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు వచ్చి ఉన్నారు ప్రభా గుర్తించి గ్రహించి పారిపోత దూరంగా దృష్టికి దూరంగా ఉండమన్నారు ప్రభా మేము మేము దూరంగా ఉండే అందరి అనేకులకు సత్యము చెప్పుటకు సాయం వందనాలు ఇస్తున్నారు సంగములను బట్టి ప్రార్థిస్తున్నారు సంగములు మీకు మాత్రమే మైమరావాలి నైనా దొంగిలిస్తున్న అపవాది నాయన వాడి క్రియలు వేస్తున్నామంలో లయమైపోను గాక వాడి క్రియల్ని నాశనం అయిపోను కాక రెండు గొప్ప కార్యాలను చేయండి ప్రభా సంగ కేవలం ఈ సరోజ భక్తితో అక్కడ గడుపుటకు సాయం చేయండి నేను యువత బిడ్డలని జ్ఞాపకం చేసుకుని వారి జీవితాలను మలచండి వాళ్ళ క్యారెక్టర్ మార్చండి ఈ నిజుల అపవాదులో బంధింపబడి ఉన్న అనేకలు ఉన్నారు ప్రభా క్రైస్తవ బిడ్డలు వారి మార్గదర్శకులు మీరు ప్రభు వారు తెలుసుకుని మారు మరలు కల్పుటకు సహాయం చేయండి వారి కన్నులకున్న పొరలు రాల్పుజేయండి ప్రభు సహాయం చేయాలి దానికి అప్పుడు దుస్థితిలో ఉన్న నన్ను తండ్రి ప్రభావ తప్పించినారు ప్రభా మీ కృతజ్ఞతలయ తండ్రి నాయన మీకు ఇష్టంగా ప్రేమైన బిడ్డగా బ్రతకాలని ఆశపడుచు వెలుగు సంబంధాలుగానే ఉండిపోవాలని ఉన్నాం సహాయం చేయండి అపో క్రియలేసు నామంలో లయమైపోను రాక చెప్ప సమాధానం దయచేయమని టీమ్ లో ఉన్న ప్రతి సభ్యులకి రాలేని వారికి వెళ్ళప్పుడు మీ కృపను అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ముఖ్యంగా తండ్రి జాస్వాన్ బట్టి వందనాలు ప్రభావ బిడ్డకి స్వస్థనిస్తున్నందుకు కృప చూపుతున్నందుకు వందనాలు సంపూర్ణ స్వస్థత దయచేసి అదేవిధంగా కోవిడ్ తో బాధపడుతున్న చిన్నాను బట్టి ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డకు కూడా స్వస్థతను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు నాయన ఇంకా నువ్వు ఇమ్యూనిటీని దయచేయమని బలపరచుకోమని రక్షణను దయచేయమని పెడుతున్నాం కృష్ణ బ్రదర్ బట్టి ప్రార్థిస్తున్నాం బ్రెయిన్ లో అది తండ్రి మీరు ఆశ్చర్య కార్యములు అనేక ఊళ్ళు చేసి ఉన్నారు అమర్చగల దేవుడు తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు సమస్త సాధ్యం గల అయినప్పటికీ నీ చిత్తం మాత్రం జరగనులేకమంతేడుగా ఉండమని అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని మీ ప్రియకుమారుడైన ఏ పరిశుద్ధనామా ప్రార్థిస్తూ అడిగి సూత్రం ప్రభావ పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన కథ దేవ మహిమ స్వరూ కదుగుతుంది పరిశుద్ర నీకే సుఖ సూత్రం అయినా గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ ప్రభావ సురక్షితంగా కాపాడు కుమ్మని కతపరుచుకున్న మమ్మల్ని సచీరపై నిలబెట్టుకున్నారు నైనా తివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడన దిన ప్రభావం నూతన కుల కనుగ్రీ ప్రభావం నీకు వన్నాను ప్రభా నీకే కృతజ్ఞత సమస్త గణత మహిమ ప్రభావం మహా తేజస్సు మహాశ్వర్యం నీకే కలువులు నాకు హలవీయ నా ప్రభా నా మీకు దినవంతనైనా నడిపించిన మీకు మహమకరంగా మేము జీవించేలాగా ప్రతి దశలో ప్రభావ మీకు స్వరూపం కలిగి ఉండాలి మీలో మేము జీవించాలా ప్రభా ఆయన ఈసు మా తలంపులు మేము ఆలోచన కొట్టి ఆయన మీ వాకింగ్ చేతి మమ్మల్ని బలపర్చిన ప్రభావ మేము ఏ స్థితిలో ప్రభావ ఫీలువడిన వాళ్ళము అదే స్థితిలో చివరి వరకు ప్రభావ మీ కొరకు జీవించబెట్ట మమ్మల్ని తయారు చేయని ఆయన ప్రతి మీ వెలుగులు మేము పొందుకునేలాగా ధరించుకునే ప్రభావా అనేకులు మీ వెలుగును చూపించే వాళ్ళలాగా మీకు మార్గం చూపించేలాగానే ఉన్నారు ప్రభావా ఎంతో మంది లోకంలో నశించిపోతున్నారు ప్రభావ అక్కడ చీకటి గుహలో పడి ఉన్నారు ప్రభావ వాళ్ళు తెలియని రీతిగా ప్రభావ ఈ లోకమైన వాటిని మీద ఆధారం చేసుకుని ప్రభావ వాళ్ళు జీవిస్తున్నారు ఆయన మీ వాక్యం కేరించి తోసి వేసే ప్రభావ ఆయన ఓ ప్రభావ అది ఎంతగా కఠినంగా ఉంది ఎవడు దీన్ని సహించగలడు ఎవడు దీన్ని నమ్మగలం వాళ్ళు అనేప్పుడు వెనక తీసే ప్రభావ ఆ రోజున కానీ ప్రభావ ఎంతమంది ప్రోభాయన మీ బిడ్డలైనా శిష్యులు ప్రభావ మీతో పాటు ఉన్నారు ప్రభా వాళ్ళు విచ్చిపెట్టి పోలేదు ప్రభావ మరణం ఉన్నట్టుగా వాళ్ళు మీకు జీవించారు ఆ ఆ కాలంలో ప్రభా అయన ఇది మాకు కఠినమే కాదు ప్రభావ ఎందుకంటే ప్రభావ మీ మాటలో మాకు జీవం ఉందని మీరు చెప్తున్న వాక్యం చెప్తుంది ప్రభా ఆయన మీ వాక్యం కఠినమైన ఏ రీతి పెట్టింది ప్రభావా ప్రభావానికి ఎప్పుడు కానే కాదు ఎందుకంటే మీ వాక్యం ఎంతో ప్రేమ అందులో ఎంతో ప్రేమ దాగింది ప్రభావ ఈ రోజు మనుషులు దాన్ని చూడలేసి ఉన్నారు ప్రభావ మీ వాక్యాన్ని విడిచిపెట్టి దొరికిపోతున్నారు మాలో నుండి కూడా ఎంతో మంది పొళ్ళిపోయినారు ప్రాభా మన పట్ల మీ కనికలను చూపించి ప్రాబ్ మీ యొక్క సత్యను ప్రేమించే బిడలుగా మీరు తయారు చేయండి ఈ లోకాన్ని నమ్ముకోవద్దు ప్రభావ ఈ లోక కృత్రిమలో నమ్ముకోవద్దు ఈ లోకాతీతమైన విధానాలు నమ్ముకోవద్దు ప్రభావ ఒక మనుషులు ఒకరిని చూసి ఒకరు ప్రభావ ఆ రీతిలో వాళ్ళ స్థితిని పోగొట్టుకుని తెలియని రీతిలో ప్రాభా ఇన్నే మయమరుస్తాను అనుకుంటున్నారు కానీ ప్రభావ వాళ్ళు ఆ రీతిలో లేరు ప్రభావ మీ వాక్యం ఆ రీతిగా ఉన్నప్పుడు ఆయన ఒక ఒక దశలో మన ఆ రీతిలో ఉండే అప్పుడు ప్రభావ కానీ మీరు మమ్మల్ని మీ మీరు మార్చుకొని మీ చేస్తున్నారు కాబట్టి అది మీరు చూడగలుగుతున్నాం ప్రభావ కానీ ప్రభు ఆ స్థితిలో ఎంతో మంది ఉభా పిల్లలు ఆయన మంచి మీ పాత్రలో ప్రభు చేతిలో వాడబడే ఘనమైన పాత్ర మీద ఉండాలా ప్రభా ఆయన ప్రభావితిలో తెలుగు అదే స్థితిలో చూరుకు ఆ రీతి ఉండాలా ప్రభావ మా పిలుపు మా ఏర్పాటు మీద నిత్యం చేస్తూ ఒక మరీ జాగ్రత్త ఆయన మీరే సాయపడమే ప్రారం పట్ల మీరు కలికలను జీవితించడం ప్రార్థిస్తున్నారు ప్రతి బిడ్డ ప్రభావ మీరు సంపూర్ణ సత్యంలోకి వచ్చేలా మీకు సాయపడండి ప్రతి క్రైస్తవ సంఘం సర్వ సత్యంలోకి రావాలా ప్రభావ అబద్ధ బోధులు మతపర జీవితాల నుంచి వాళ్ళు విడుదల పొందాలా మనుషుల నుంచి వాళ్ళు విడుదల పొందాలి ప్రతి సంఘం సంపూర్ణ విడుదల ప్రార్థిస్తాం క్రీస్తు నామంగా హలయ ప్రభావ ప్రతి పాస్టమి ప్రభావ సత్యంలో మీరు నడిపించిన ప్రభావ ఎంతగానో ఆసక్తిని ఆరంభించిన శివ వరకు ప్రభావ విగ్రహాలతో నిండిపోయింది ప్రపంచం అది ఎంతో వేదలకరైంది ప్రభావ మీరు విచ్చిపెట్టినప్పుడు విగ్రహాలు ఉంటాయి అక్క ఎక్క మీరు చూపించినారు ప్రభా ఏది ఉన్నారు కాబట్టి ఈ రోజు మాకు మీరు అది ఆత్మలు మీరు వాటి అది కేవలం విడిచిన దానికే ప్రభావ నీకు వందన ప్రభావ దానికంటే నీకే కృతజ్ఞతలు అందించుకున్నారు ప్రభావా అనేకమైన విషయాలు మాకు చూపిస్తున్నారు ప్రభావా విశేషం మా జీవితంలో కూడా వాటిని అవలంబించుకోవాలా ప్రవా తర్వాత నా అనేక వాటిని సహకరించాలి ఓ ప్రభా ఎక్కడ కూడా ప్రభావ మీ మాది కూడా ప్రభావ ఆయన వాళ్ళు అక్కడ సీలలో తీరుకోవాలి ప్రభావ బంగారంతో పోల్చడం ఎంతగానో ప్రభావ ఎంతో చేస్తున్నారు కానీ ప్రభావాల జీవించిన ప్రభావ కానీ అది ఎంతో వేదన కలిగింది ప్రభావ కానీ నా ప్రభావాల బట్లో మీకు కనికరించి చూపించి మాకు తాగిస్తాం ప్రతి బిడ్డ ప్రభావం సత్యం మేము నడిపించాలా నీ సువార్త మేము ప్రకటించాలా మేము దేని విషయంలో కాంప్రమైజ్ కాకుండా ప్రోభా ప్రతి దశలు మేము ముందుకు పోయి ప్రకటించాలని దానించు ప్రభావ దాన్ని బట్టి నీకు వర్ణాలు ప్రభావితి నడిపించండి ధ్యానం చెట్టు నింపండి ప్రభావ కళలో దర్శనాలు ప్రవర్తించాల ప్రభా ఏం జరగబోతుందో మాకు బయలుపరచండి ప్రతిదీ మీ వాక్య నుంచి విశేషమైన అద్దు ఒక కనిగి తిరిగిన రీతిలో మాకు బయటపడుతుంది ప్రభావ ఒకప్పుడు మేము అది ఎప్పుడు కూడా మీరు చూడలేని స్థితిలో మా కాలం కాదు రిపబడుతున్నాడు మేము చూడగలుగుతున్న ప్రభావది నీ కృప ఆ మధ్యలో రిప్పబడుతున్నాయి మా కాలంలో అయినా మేము అది చూడగలుగుతున్న మీ కృప ప్రభ చూసిన మేము ప్రకటించాలనేది మీరు సాయపడే నా దేవనా ప్రభావ వర్షాలు అతిథిలో ప్రభుత్వ కోవిడ్ ప్రభావం ఎంతమంది అయితే ఒక వైరస్ బాధితులు ఉన్నారో ప్రభావ ప్రతి బిడ్డని తాకలి ప్రభావ స్వస్థపరచమని ప్రార్ష్టమైన వైరస్ నిర్డ్డించమని ప్రార్థ్యమైన స్వస్థకులు అనుగ్రహించిన ప్రభావ వాళ్ళ చీతలలో ప్రభావం సమర్పించుకోలే ప్రభావ పతి బిడ్డ మీరు ఆకర్షించుకున్న ప్రభావ డాక్టర్స్ నర్సు ప్రభావాల ప్రభావం భయపడదు ప్రభావా పోతే ఏమైపోయినా భయపడదు ప్రభా ఆయన ఇసు ప్రభావం గడ్డించమని ప్రార్థిష్టం ఆయన ఇసు ప్రభావాలు ఆధ్య తీర్మానించుకుని సువర్ జరుగు ఆత్మకంగా రక్షణ పడుతుంది ప్రభావ ఆయన ఆయన ప్రభావ తన ఆత్మ కొరకు మీరు అక్కడ తొంభై తొమ్మిది గొర్రెలు వేసుకుంటే ఒక గొరికి వచ్చి నేను పరిగెత్తున్నారు ప్రభా ఆయన వారి తిరిగి మీద ఉండాలి ఎందుకు పోవాలంటే తో అది తలంపు మాకు రావద్దు ప్రభా ఆయన మీకు మనిషి కలిగింది ఉండాలా ప్రభావ గొడవలుగా నేను జీవించాలా ఆ తీరు మమ్మల్ని మార్చుకున్నారు ఆ రీతిని జీవిస్తే ఆ శక్తిలో ఉంటే లేకుంటే అది పోగొట్టుకుంటాను మీరు హెచ్చరించారు ప్రభా కానీ ప్రభావ ప్రభావ నేను మనుషు కలిగి ఉండాలా ఇది ఎక్కడ నడిపిస్తే అక్కడ పోవాల ప్రభావం తీర్మానించుకోవాలను ప్రభావితిగా సమర్థించుకోదు ప్రభావ ఆయన మీరే సాయపడమే ఆదిష్టం పతి పిడ్డ శక్తిని ప్రకటించాలంటే డెవలప్మెంట్ ఆదిష్టం గొప్ప గొప్ప సేవకులు మా దేశంలోకి లేవాళ్ళ ప్రభావా జ్ఞాపకం చేసుకుని ప్రభావాలు కూడా కెరియర్చి మీరు అధికారులు మీరు వాడుకోవడానికి ఆదిష్టం వాటి చీకటించే గొప్ప నిజం దానికి గొప్పదేవా అబ్రహామి గొప్పదేవన తల్లి మీకు అన్నారు ప్రభావ మీరు ఎంతమంది అయితే ప్రభావితున్నారు కవ్వ ఇక వాళ్ళందరూ మీరు ఆశలు దండి ప్రతి బిడ్డ ప్రభావ మీ వాక్యాన్ని ఆకర్షించబడాలి ప్రభావ ఆయన మీతో వాళ్ళు నడిపించుకోవడానికి ఆదిష్టం అయినా ఆయన మీరు ఆకర్షించకపోతే ఎవరు కూడా ప్రభావ తండ్రికి రాలేదు అన్నారు ప్రభావ అది మీరే తండ్రిగా ఉండే ప్రభావ ఆకర్షించుకుంటారు మరోసారి వ్యక్తం చేస్తారు దాన్ని బట్టి నీకు వన్నాను ప్రభావ ఆయన ప్రభావ పతి బిడ్డ మీరు ఆశీర్దించి ఓ ప్రభా ఆత్మీయంగా ప్రభావ పత్తి బిడ్డ అంచెల అంచెలుగా ప్రభావితగాల ప్రభావ ఈ చివరి కాలంలో ప్రవేశ అర్థం చేసుకోవాలా ప్రభావ ఓ ప్రభావ వాళ్ళు నమ్ముకుంటే సత్యం అని పని ప్రభావ వాళ్ళు నమ్ముకుంటే కాబట్టి వాళ్ళు తెలుసుకొని ఎంతో ఉంది ఏ రీతిగా తప్పించుకోవాలా ఏ నీతిగా ఉపద్రం తప్పించుకోవాలా అనే విషయం తెలుసుకోలేక రక్షణ పొందుతుంది ప్రభావం పనులు కలిగించాలి వాళ్ళ ఆత్మీయత ఎక్కువ ప్రభావ వాళ్ళు సత్యను గ్రహించాల వాక్యం ధ్యానించాల ప్రభావ ఈ సత్యను వాళ్ళు బయలుపరచుని ప్రాధిస్తాన ప్రతి బెడ్కి బయలుపరచిన ప్రభా ఆయన ఈ చివరి కళ మీరు అందరికి ప్రభా ఆయన ఐస్ ప్రభావ మీరు సహాయపడమని రాధిస్తారు ప్రతి సంఘానికి మీరు బయలుపరచారు ప్రభావ ప్రతి సేవకులు ప్రభావం తీర్మించుకొని ఇద్దరి నుంచి గొప్ప ఉద్యమకర సేవ చేయాలి చివరి కాలంలో కావా అలాంటి సేవకుల సేవ ప్రతి సంఘాలు తయారు చేయాలి కాక్రిగేషన్ నుంచి కూడా గొప్ప గొప్ప సేవకులు బయటకు రావాలా ఆయన ప్రకటించాల శుభార్త అనేది తీసుకోవాలి సమయం లేదు ప్రభావ మీరు అక్కడ బహుశంది ప్రవా ఈ చివరి అంచులు చేసిన ప్రభావంలో ప్రవరానికి ప్రభావాన్ని మాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చుకోవాలి చివరి వరకు అలాంటి బిడ్డల గ్రూప్లో ప్రతి ప్రదర్శన తర్వాత అందరూ కుటుంబాలు జీవించిన ప్రభావ ఆయన యసు ప్రభావ పత్తి బిడ్డలు స్వస్థత గురించి మనకు ప్రాధిష్టమైన గొప్పదేవ తన స్వస్థల మళ్ళీ కానీ స్వస్థపరిచిష్టమైన మంచి ఆర్థికంగా దయచేది తన సాక్ష్య ప్రభుత్వం జీవించాలని అనేకలు సాక్ష్యంగా ప్రకటించాలి తన కుటుంబాలను జీవించిన ప్రభావ జాషువాణి ప్రభావ ఇంకా ప్రభావ చిన్న ధరలు కాకని స్వతపక్షలు ఎంతగానో బాధపడుతున్నారు వైరస్ తగ్గించిన ప్రభావం అనుగ్రహించండి విశేషమైన అర్థతలు మాకు ప్రాధాన్య జీవితాలు మీరు ఇచ్చిన ప్రభావం చూడవచ్చు వెనుకలుతున్నాం ప్రభావ అది మీ కృప మీరు మాతో పాటు ఉన్నారని ఎంతగానో మాకు ముఖ్యమైన ప్రభావం మా విశ్వాసం ఇంకా ఎంతగా అధికమైన ప్రభావ ఆయన మీరు మాతో పాటు ఉన్నారు ప్రభావ్ ప్రభావం దేనికి కూడా భయపడము ఆయన ప్రతి దశలో ప్రభావం జీవితా రోషం కలిగి పౌర్చు కలిగి అలాగే బిడ్డల మమ్మల్ని తయారు చేసేవా నామానికి మేము తెచ్చుకోవాలి కాదు స్థాయి బిడ్డల ప్రభావానికి భద్రపరచుకునే ప్రవా అలాగే మీకు కంచి విన ప్రభావాల పని మాట బిజినెస్ లో ఉద్యోగస్తులంత విద్యల గురించి ప్రతి ఒక్క మీకు సాక్షి పెట్టుకుని రాకపోతే మళ్ళీ అందరూ చిత్తపరచుకోమని వాళ్ళు రాన్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రాధ్యులు నాకు పరిశుభ్రీ కృతజ్ఞత మహిమ ప్రభావాలు తొమ్మిది తండ్రి మమ్మల్ని మీ పీడలుగా స్వీకరించినారు మా పాపం క్షమించినారు పశుధంగా తయారు చేసుకుంటే మీకు వండాలి ఒకప్పుడు ప్రభుత్వం అవినీతి పనుల కానీ మీరు మమ్మల్ని నీటి బట్టి మీకు ఎంతో వర్ణా ఔషధాత్మాభిషేకం వేచేసి కృప్రహించి నీకు ఎంతో వదనాలి ఆత్మ ఫలాలను మాకు అనుగ్రహించండి నీకు ఎంతో వదనాలు కాబట్టి నేను ప్రతి క్షణం స్థితి స్మరించగిన పరీక్ష పెద్దగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం ప్రతి ఒక్క ప్రతి దశలో మీకు అంగీకారం జీవించాలని గాయపడండి ముఖ్యంగా సేవ జీవితంలో బాక్యపరచంలో నేనే మాకు సహాయపడిని నడిపించమని ప్రార్థిస్తున్నాను మీ నీతి సత్యాన్ని నేను ధైర్యంగా ప్రకటించాలా అటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమంటూ ఆదిస్తున్నారు మీరు మహిళ మంది మీ యొక్క కృపర్ కృపం మాకు అనుగ్రహించి నేర్పించమంటూ ఆటిస్తున్నాం ఇతని మంది వాటి ప్రకారంగా మీరు మాకు మాట్లాడినారు నేను ఇతని మంది అన్ని గుడి బంగారు వాళ్ళు మీరు తిప్ప చేసినారు ఎండి వన్ శోధించినారునైనా కాబట్టి దానికి మీకే బదలాలు నైనా కాబట్టి నేను ఇంకా అనేక మంది అందులో వారి పట్ల మీ యొక్క కనికరాన్ని చూపించమంటూ సాధిస్తున్నాను ఒక జనం పట్ల మీ యొక్క కనికరాన్ని చూపించమంటూ పాటిస్తున్నాం అగ్ని గుండా పోతున్నారా ఆయన తన మన సినిమలకు మహాశ్రమల వాళ్ళు వెళ్ళబోతున్నారు తండ్రి కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ మనం మీరే తండ్రి వారి పట్ల మీ యొక్క కనికరం చూపించండి లక్ష నాలుగు నాలుగు వందల మందిని ఆశీర్వించండి నేను మనం సాంఛ్యతను నడిపించి ప్రతి పనులు విజయం అనుగ్రహించి మీ మై మార్గం ఏంటి తీసుకుంటాం మనం ఏ సుకరిస్తున్నాం అమ్మ ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభుత్వ సమాధానం నడిపిస్తూ మనందరికీ సదాకాలం తోడతాం రికార్డ్ అయిందా